పరిశుద్ర ప్రేమల దేవాలు కృతజ్ఞతలు సోతాహాలు పరిశుధ్ర వగు సర్వశక్తి మంతుడ సర్వాధికారి నాకే వందన తండ్రి దేవాయసు మరి పొద్దు నుంచి రాత్రి వరకు కాపాడిన ప్రభా నీకు లెక్కలేని దేవా నీ కురుపులో మా దాచి పెట్టుకున్న ప్రభా దాన్ని బట్టి నీకు వందనాల తండ్రి దేవాయస్రభ మేము చేసిన ప్రతి ఒక్క పాపాన్ని శాపాన్ని అన్నింటినీ క్షమించి వేష దేవ ఇక్క మీదట నుంచి ప్రభా మేము నీ యొక్క వాక్కుని అనుసరించి మేము నడుచుకునేలాగా మాకు సాయపడమని ప్రార్థనం తండ్రి దినదిన ప్రభా మేము విశ్వాసంలో ఎదిగింపబడేలాగా మాకు సాయపడమని ప్రార్థనం వేశయా దేవాయత ప్రభా నువ్వు ఇచ్చిన రక్షణని మేము పోగొట్టుకోకుండా భద్రపరచుకొని నడుచుకునేలాగా సాయపడమని ప్రార్థనం వేసయ్యా నీకే వనాలి తండ్రి తండ్రి యొక్క రజ్యానికి స్తోత్రం తండ్రి దేవాయతు ప్రభ ఎంతో మంది బిరల మరి ఎంతమంది రాని వాళ్ళైతే ఉన్నారో ప్రభా వారిని కృపలో జ్ఞాపకం చేసుకుంటాండియత ప్రభ ఇంకెంతమంది వచ్చేవారు ఉన్నారో వారిని అందరినీ కూడా ప్రభా నీ సరిగి తీసుకురామని ప్రార్థిస్తుందండి దేవాయత్సప ప్రభ మరి ప్రతి వారితో మీరు దర్శించి మాట్లాడంటే ప్రభా దేవాయప్రభ ప్రతి వాక్యాన్ని కూడా ప్రభా మేము అర్థం చేసుకోవాలంటే ప్రభా మరి యొక్క సత్యం ప్రభా మాకు తెలియజేయబడాలి ప్రభా కాబట్టి ప్రభ పరిశుద్ధాత్మ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుందండి ప్రభావ ఎవ్రీడే నీ పరిశుద్ధాత్మలో మేము జీవించాలా ప్రభ ఈ పరిశుధత్వం మేము పొందుకోవాలా దేవాయతు ప్రభ మేము మంచిలంచిగా విశ్వాసం ఎదిగింపబడేలాగా మాకు సాయపడ ప్రార్థిష్టం ఏసయ్యా దేవాయతు ప్రభ అదే రీతిగా ప్రభా మళ్ళీ ఈ యొక్క సన్నిధి ఇక్కడ జరుపుతున్నాం కదా మా మధ్యలో ఉంచేనే ప్రభా దివా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ ఉంటారని సెలిచిన దేవుడు ప్రభ ఎస మేము విశ్వసిస్తున్నాం ప్రభువా కాబట్టి ఎసయా మీరే మాతో పాటల ద్వారా మీరు మాయమ పొందండి వాక్యం చెప్తే మీరు మాతో మాట్లాడిన ప్రభా మరుదని మేము సరిదిద్దుకునేలాగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తాం వేసయ్యా చేసే నీకే స్తోత్రం నీకే ఉండాలి తండ్రి దేవాయసు ప్రభ ఆది అంతం మీరే తోడే నడిపిస్తారని యేసుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్న తండ్రి అమెన్ ఆత్మస్వరూపస్వరూపించట రమ్ము రమ్ముల్లో నివసించుటకు ఎల్ల వేలలో ఆత్మస్వరూప ప్రేమాత్మ స్వరూప రమ్ము మాల్లో నివసించుటకు ఎల్ల వేలలో రమ్ము మాల్లో నివసించుటకు ఎల్లవేలలో జిగటా ఊపి నుండి మమ్ములే బీ జిగటా ఊపి నుండి మమ్ములే బనేతి కడుగు మయ్య నీరతములో న పాపముల నిటినీ అల్లుయ్య కడుగు మయర తములు న ఆత్మ ఆత్మస్వరూపా ప్రేమాత్మ స్వరూపా రమ్ము మాలో నివసించుటకు ఎల్ల వేలలో నివసించుటకు ఎల్ల యి పార్వతంపై దిగివచ్చిన దేవా సినాయి పార్వతంపై దిగివచ్చిన దేవా ఈ దినమందు దిగివచ్చి మత మాట్లాడుము దేవా హలెలుయ ఈ దిన మందు దిగివచ్చి మాట్లాడుము దేవా ఆత్మస్వరూప ప్రేమాత్మ స్వరూపా రమ్ము మాలో నివసించుటకు ఎల్లవేలలో రమ్ము మాలో నివసించుటకు ఎల్లవేలలో పద్మాసుదీపములా మాట్లాడిన దేవా పద్మాసు దీపములా మాట్లాడిన దేవా ఈ తిన మందు మాట్లాడి దాహము తీర్చుమయా అలలుయ ఈ తిన మాట్లాడి నా దాహము తీర్చుమయా ఆత్మస్వరూప ప్రేమాత్మ స్వరూపా రమ్ము మాలో నివసించుటకు ఎల్ల రమ్ము మాలో నివసించుటకు ఎల్ల వేలలో పరుశుతాత్ముడా నింపి మాములను నింపి మమ్ములను ఆత్మావరముల నీటి మమ్మున్ నీతరి చేయా అలలుయ ఆత్మావరముల నీటి మమ్మున్ నీతరి చేయా ఆత్మస్వరూపా ప్రేమాత్మస్వరూపా నివసించుటకు ఎల్లవే నమ్ము మాలో నివసించుటకు ఎల్లవే నూయా సిస్టర్ నిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృపామయుడా తర్వాత సత్యంలోనికి మమ్మల్ని నడిపించేవాడవు సత్య స్వరూపుమైన ఆత్మరూపుమైన దేవ ఈ దిన వాక్యం ధ్యానిస్తుండగా మరబ హృదయం తెరవండి నా నోటికి బోరగా ఉంది ప్రభ మీ తలంపులని ప్రభ నాతో మాట్లాడిన దేవుడవు మరి సంఘంతో కూడా మాట్లాడటప్పుడు ప్రభాకృప చూపించమని ప్రతి ఒక్క హృదయాన్ని పరిధిలో చేయమని మమ్మల్ని బలపరచమని నీకు వాక్కు చేతి మమ్మల్ని నడిపించమని ఏసక్తి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం ఆమెన్ ఈ దిన వాక్యంగా ఈ సాయంకాల సమయం దేవుడు మనల్ని ఒక రకంగా హెచ్చరిస్తున్నాడని మనల్ని మనం సరి సరిచేసుకునటానికి ఆయన వాకు రీతిగా మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనం ఈ ఈ రోజు ఆయన వాకులు విన్నాం మత్సు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై వచనం మత్సు వార్త ఇరవై అధ్యాయము ముప్పై వచనం ఏం చెప్తుంది ఇక్కడ ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు అని వారితో చెప్పాడు జనులు ఆ బోధ విని ఆశ్చర్యపడి ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు ఈ వాక్యం విన్నప్పుడు వాక్యం ఎరుగని వారు అంటే అన్యులు కానీ లేదంటే మామూలుగా నామకారులు బైబిల్ లోతులోనికి వెళ్ళని వారు ఏమంటారు ఆయన మృతులకు దేవుడు కాడు అన్నప్పుడు చనిపోయిన వారంతా మృతులు పాతకాలకు నిబంధనని ప్రవర్తలు గొప్ప దేవుని సేవకులు దేవుడి చేత నడిపించబడినవారు ఎన్నో గొప్ప కార్యాలు ఆశ్చర్యప్రియలు చేసేవారంతా మృతి పొందినారు కాబట్టి మరి వాళ్లకు దేవుడు కాదా అట్లాంటప్పుడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని ఎందుకు చెప్పుకుంటుడు ఏసయ యహోవా దేవుడు ఈ మాట ఎందుకు పలుకుతున్నాడు మరి అబ్రహాము ఇస్సాకు యాకోబులు చనిపోయిన వారు కాదా ఆయన మృతులకు కాదు సజీవులకే దేవుడు అన్నప్పుడు మరి ఈ వాక్యం ఎట్లా మరి దర్శన రీతిగా మనం తెలుసుకోవాలి ప్రభువు నందు మృతి చెందిన వారు నిద్రించున్నారు ఇది కూడా దేవుడు చెప్పిన మాటే ప్రభు ప్రభునందు నిద్రించినవారు మృతి చెందినవారు నిద్రించరు అంటే దేవుడి దేవుడి వైఖరి ఏంటి అంటే ఒక మనిషి చనిపోతే ప్రభు నందు ఉండి అంటే రక్షణ పొంది వాప్తిస్మం తీసుకొని ఆయనతో పాటు పరిచర్యలో నిలబడినవారు అంటే విశ్వాసమునకు సాక్షులుగా ఉన్నవారు అందరూ కాదు ప్రభు నందు నిద్రించిన వారు మాత్రమే ప్రభునందు మృతి చెందిన వారు మాత్రమే వీరు నిద్రించినారు దాని అర్థం ఏంటి ప్రభువు లేకుండా మృతి చెందిన వారు నిజంగా మృతి పొందినట్టే ప్రభువు నందు మృతి పొందిన వారు మాత్రమే నిద్రించుచున్నారు దీని ప్రకారము అబ్రహాము దేవుని అందు నిలిచి దేవుని అందు మృతి పొందిను యాకోబు అదే రూపంలో ఇసాకు అదే మార్గంలో ప్రభు నందు నిలచి మృతి చెందినారు కాబట్టే దేవుడి దృష్టిలో వీరు ఇప్పటికీ ఇంకా బ్రతికే ఉన్నారు నిద్రించుచున్నారు వాళ్ళు నిద్ర మేలుకునే రోజు ఒకటి వస్తుంది అనేది ఆయన ఉద్దేశం ప్రభు నందు అందుకేనే నేను అబ్రహాము దేవుడను నేను యాకోబు దేవుడను నేను ఇస్రాయేలీ దేవుడను ఇస్రాయేలీ దేవుడనని చెప్పుకుంటాడు ఆయన ఆయన అంటే సంఘమునకు శిరస్సు ఈ సంఘ వధువుకి ఆయన భర్త అయి ఉన్నాడు ఆయన అని మనం బైబిల్లో చాలా మార్లు దేవుడి గురించి ఆ పదము ప్రయోగించబడింది ఆయన వచ్చుచున్నాడు ఆయన త్వరగా వచ్చుచున్నాడు ఆయన ఆయన అంటే మామూలుగా మన వాడుక భాషలో భర్తని ఆయన వస్తున్నాడు అని చెప్తాం ఆయన తింటలేడు మా ఆయనకు వచ్చింది ఆయన అంటే మన దృష్టిలో ఈ లోక రీతిగా మనకు భర్త అదేవిధంగా ఆధ్యాత్మిక రీతిగా ఆయన అంటే ఈ సంఘంకు ఈ సంఘ వధువుకు భర్త క్రైస్తవ సంఘము లేదా విశ్వాసుల సంఘము ఈ సంఘమునకు ఆయనే శిరస్సు కాబట్టి ఆయనలో నివసించి వారందరూ కూడా మృతి పొందినా కూడా వారు కేవలం నిద్రించుచున్నారు అంటే ఒకానొక దినమున వాళ్ళు తిరిగి లేస్తారు నిద్రలో ఉన్నారు కాబట్టి మేల్కోవాల్సి ఆయన రాకడ దినమున వాళ్ళందరూ మేల్కొంటారు ఆయన వచ్చినప్పుడు ఆయనని ఎదుర్కొంటారు అర్థ్యమైన ఈ శరీరము అమర్థ్యమును ధరించుకుంటది అంట అంటే కనబడని ఈ శరీరము కనిపించే విధంగా ఆత్మరూపంలోకి మారిపోతాం రూపాంతరం పొందుతాం మనం ఆ రోజు ఆత్మవశమైనప్పుడు ఆయన సన్నిధికి ఎగుతాం కాబట్టి ఆ రోజు ఆ శరీరము ఆత్మ రెండు మళ్ళీ కలుసుకుంటాయి ఇప్పటికైతే నిద్రించడము అంటే ఆత్మ శరీరం నుండి వేరు అయింది కాబట్టి ప్రభు నందు నివృత్తి చెందిన వారు నిద్రించుచున్నారు ఇప్పుడు మనకు ఒక ధైర్యం వస్తుంది ఏంటి మన వాళ్ళు మన ఇంట్లో మన సంఘంలో మనము వాక్యం చెప్పిన వారు ఎంతమంది అయితే చనిపోయినారో వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా నిద్రించుచున్నారు వీళ్ళకు ప్లేస్ ఏర్పరచబడింది పరదయసు వీళ్ళు నిద్రించుచున్నారు వీళ్ళు మేల్పున రోజు ఒకటి వస్తుంది ఈ ధైర్యము మనలని ముందుకు నడిపిస్తుంది మనం కృంగిపోకుండున్నట్లు దేవుడు చెప్పిన మాట ఇది ప్రభు నందు మృతి చెందిన వారు నిద్రించుతున్నారు ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళు ఇంకా నిద్రలో ఉన్నారు భౌతికంగా వాళ్ళు చనిపోయినా కూడా ఆధ్యాత్మిక రీతిలో వాళ్ళు ఇంకా మేలుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళు రాకడా ఒక దినం జరుగుతుంది ప్రభువుని ఎదుర్కొనే ఒక రోజు రాబోతుంది అందుకే బైబుల్ పలికే ఈ పదాలన్నిటికీ గొప్ప గొప్ప అర్థాలు ఇస్తున్నాడు దేవుడు మరణము అంటే ఆత్మను వేరు చేయటం శరీరం నుండి ఆత్మను వేరు చేయటం మరణము అంటే ఆ శరీరంలో ఉన్న ఉన్నప్పుడు చేసిన వాళ్ళ సత్క్రియలకు శరీరంలో ఉన్న వాళ్ళ ఉన్నప్పుడు చేసిన సత్క్రియలకు వాళ్ళు సాక్షులు సత్క్రియలందు వాళ్ళు సాక్షులు అంటే వాళ్ళు ఇంకా జీవించి ఉన్నట్టు అర్థం అనమాట వాళ్ళు మనకు కనబడకపోయినా భౌతికంగా వాళ్ళ సాక్ష్యాలు మనకి ఈ రోజుకు కనబడుతున్నాయి వాళ్ళ సత్క్రియలు మనం ఈ రోజుకు ధ్యానించుకుంటున్నాం వాళ్ళ విశ్వాసం గురించి మనం ఈ రోజుకి ఇంకా అధ్యయనం చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు జీవితానికి మరో రూపంలో తిరిగి మన మధ్యలోనే బైబిల్లో మనము హెబ్రీల పత్రిక పదకొండవ అధ్యాయంలో చూస్తాం చాలా పెద్ద నంబర్ అది విశ్వాసులు చాలా పెద్ద నంబర్ వీళ్ళందరూ ఒకప్పుడు సేవ చేసిన వాళ్ళే పరిచర్లో ఉన్న వాళ్ళే బలపడిన వాళ్ళే అద్భుతాలు చేసిన వారే దేవుడికి ఎంతో విధేయత చూపించిన వాళ్ళే ఒకటి రెండు విషయాలలో తప్పిపోయినా తిరిగి దేవునికి తమ జీవితాలను సమర్పించుకున్న వాళ్ళు పడిపోయినా తిరిగి లేచిన వారు చాలా మంది దీంట్లో మనం ఇలాంటి వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు పన్నెండవ అధ్యాయం మొదటి వచనంలో చెప్తున్నాడు ఒక మాట ఫెబ్రిల పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనం మొదటి వచ్చిన ఇంత గొప్ప సాక్షి సమూహం ఎవరా సాక్షులు అంటే ఆది కాండంలో నుంచి మొదలైన విశ్వాసుల గుంపు ఆది కాండం నుంచి మొదలైన ఎంతో మంది హీరోజ్ ఆఫ్ ద బైబిల్ అంటాం విశ్వాసుల గుంపు ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నది అందుకే మనం మాట్లాడుతున్నప్పుడు మనం రెఫరెన్సెస్ తీసుకుంటున్న ఎవరి గురించి తీసుకుంటున్నాం అంటే ప్రతి విశ్వాసి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి దేవుడికి స్నేహితులు దేవుడికి దగ్గరగా ఉన్న వాళ్ళు దేవుడితో నడిచిన వాళ్ళు దేవుడితో మాట్లాడుతూ పర్లోకానికి లాంటి వాళ్ళు దేవుణ్ణి ఎందు బలపడి దేవునిని రుచి చూచి తెలుసుకున్న వాళ్ళు వీళ్ళందరూ సాక్షి సమూహం ఈ సాక్షి సమూహము మేఘము వలె మేఘము అనే ఒక పెద్ద క్లౌడ్ అనమాట ఇది ఆ గ్రూప్ పెద్ద క్లౌడ్ మనల్ని ఆవరించి ఉన్నాయి అందుకే మనల్ని ఎప్పుడు మాట్లాడుతున్నా మన వాక్యంలో మనం ఎవరిని ధ్యానిస్తున్నా ఖచ్చితంగా ఈ బైబిల్ హీరోజ్ ని మనం రెఫర్ చేస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు సాక్షులు వాళ్ళు సాక్షులు చాలా హత సాక్షులైన వాళ్ళు కొత్త నిబంధనలు కనబడతారు కానీ పాత నిబంధనలు అందరూ కూడా ఏసు ప్రభుకు మారుగా ఏసు ప్రభువుకి నీడలాగా వాళ్ళు జీవించిన వాళ్ళే జీవిత కాలము ఏసు ప్రభువునే వాళ్ళు ఫాలో అయిన వారు వెంబడించిన వాళ్ళు వాళ్ళ పరిచర్య వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం అంతా మనకు మాదిరిగా పెట్టినాడు దేవుడు అందుకే వాళ్ళు ఒక సాక్షి సమూహం అంటున్నాడు ఆ సమూహంలో మనం ఉన్నామా ఇంత గొప్ప సాక్షి సమూహము మనకు మనకు మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును తొలువుగా చిక్కుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించేవాడినైనా ఏసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తడము ఫెబ్రిడిలో ఆ సాక్షి సమూహం చేసిన పనులు ఏంటి అంటే వాళ్ళు దేవుని వైపే చూసేరు దేవుడితోటి మాట్లాడిండ్రు విశ్వాసంలో కొనసాగినరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు సులువుగా చిక్కు పెట్టే పాపము విడిచిపెడితేనే దేవుని వెంబడించగలము సులువుగా చిక్కు ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని తప్పు చాలా చిన్న చిన్న విషయాలు అబద్ధం ఆడుతుంటాం సులువుగా చిక్కు పెట్టే పాపం అవసరం లేకపోయినా మనం ఒక అబద్ధం చెప్పాల్సి వస్తుంది లేని దాన్ని ఉన్నదిగా చెప్పడం కూడా అబద్ధం లేని దాని ఉన్నదిగా అందుకే అంటాం అనమాట పాపంను డిఫైన్ చేయాలి అంటే డెఫినేషన్ చాలా కష్టం ఎందుకంటే ఆ మాటలు మన చేష్టలు నోటితో మనం చేసేవి కళ్ళతో మనం చేసేవి కాళ్లతో పాదంలో చేసేవి హృదయంతో ఆలోచించి చేసేవి కూడా దేవుడికి వ్యతిరేకంగా ఉంటే అది పాపం ఒక ఆజ్ఞ అతిక్రమణ మాత్రమే కాదు ఆజ్ఞ అతిక్రమణ మాత్రమే కాదు కళ్ళతో ఒక స్త్రీని చూసి పోయి ఎంత అందంగా ఉంది అంటే అది పాపమే ఎందుకంటే అది పరస్త్రీని మోహించడం అంటారు కాబట్టి ఇలాంటి సులువుగా చిక్కు పెట్టు పాపముల విషయమే జాగర్తగా ఉండాలి మనం సులువుగా చిక్కు పాపములనమాట అవన్నీ వాళ్ళు వాళ్ళు ఏం చేసిండ్రో గొప్ప సాక్షి సమూహము ప్రతి భారమును సులువుగా చిక్కుపెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి సులువుగా చిక్కు ప్రతి పాపం నుండి వాళ్ళు వాటిని విడిచిపెట్టేది అందుకే విశ్వాసము కర్తెయు విశ్వాసంకు కర్త చాలా విశ్వసిస్తున్న దేవుణ్ణి అని ను సొంతంగా నీ హృదయంలో నువ్వు అనుకుంటే సరిపోదు ఎందుకంటే ఆ హృదయంలో నీకు ఆలోచన పెట్టిన నీ దేవుడు విశ్వాసం కర్త కాబట్టి దాన్ని కొనసాగించే వాడుని వైపే చూస్తూ మన ఎదుట ఉంచబడిన పంద్యంలో ఓపికతో పరిగెత్తాం ఇప్పుడు మనము అంత్యకాలంలో దేవుడి రాకడ సమయంలో ఉంటున్నాము దాని అర్థం ఏంటి శ్రమల కాలంలో ఉంటున్నాము శోధన కాలంలో ఉంటున్నాము దుర్దినములలో ఉంటున్నాం శ్రమలు శోధనలు దుర్దినములు అంటే మంచి దినాలు కాదు చెడ్డ దినముల నాకు ఈ టైంలో కూడా దేవుని వైపే చూస్తూ పరిగెత్తడము అంటే కొన్నిసార్లు మనల్ని శోధకుడు భయంకరంగా శోధిస్తుంటాడు దేవుని వైపు పరిగెత్తనీయకుండా మన పరువుని తుదముటించనీయకుండా వాడు అడ్డు పడుతూ ఉంటాడు హర్డుల్స్ అంటాం అబ్స్టకుల్స్ అంటాం ఉంటాడు అది కొన్నిసార్లు కుటుంబం నుంచి కావచ్చు ఇరుగు పొరుగు నుంచి బంధువుల నుంచి కావచ్చు ఇంకా మనం పని చేస్తున్నట్టయితే ఉద్యోగ రీతిగా కూడా కావచ్చు మన విశ్వాసంకి అడ్డుగా తగిలే ప్రతి రాయిని దాటుకుంటూ పోవటమే ఆ ప్రయాణం ఆ పంద్యంలో పరుగు ఓపికతో పరిగెత్తాలి చాలా మనం ఈ ఒక్క విషయంలో తప్పిపోదు ఓర్పు ఓపిక కొన్నిసార్లు ఆ ఓర్పు మనల్ని పరీక్షిస్తుంటుంది వాక్యం చెప్తుంది కదా ఓర్పు నిరీక్షణను నిరీక్షణ పరీక్షను ఎదుర్కొంటుంది కాబట్టి ఆ ఓర్పు విషయంలో మనం జాగ్రత్త పడాలి ఎందుకంటే సులువుగా చిక్కు పాపాలలో ఈ ఓర్పు లేకపోవటం ఒకటి చిన్న చిన్న బద్ధాలు లెక్కలేనని చెప్తున్నాం అది కాదు అవి కాకుండా ఓర్పు పోగొట్టుకొని త్వరగా కోపం తెచ్చుకొని మనం ఒక మాట దూషిస్తే అది పాపం ఇంట్లో కోపంలో అనేసిన సారీ సిస్టర్ అంటే కాదది నువ్వు కోపంని కంట్రోల్ చేసుకోవాలంటే సులువుగా చిక్కు పెట్టే పాపాలన్నమాట చాలా ఈజీగా మనల్ని ట్రాప్ చేసే ఈ సీన్స్ అంటాం వీటి నుంచి జాగ్రత్త అందుకే పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోకి నడవాలి అంటే అదొక ఎగ్జామ్ అది ఫైనల్ ఎగ్జామ్ అనమాట మెంటలీ టెస్ట్లు రాసింది వేరు ఫైనల్ ఎగ్జామ్స్ రాయడం వేరు కాబట్టి ఈ విషయంలో మనకు మాదిరి ఎవరు అంటే గొప్ప సాక్షి సమూహం మనం వాళ్ళ జీవిత చరిత్రలు చదువుతూ ఉంటే మనకు చాలా సార్లు అనిపిస్తుంది అనమాట ఎట్లా జరిగి ఉంటది విషయంలో ఆశ్చర్యం అనిపిస్తుంది కదా మూడు సంవత్సరాలు దేవుడితో నడిచింది మనం ఒక మూడు సంవత్సరాలు నడమంటే విశ్వాసంలో చాలా కష్టం అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేస్తాం ఇంత కష్టం ఆ దేవుడి మార్గం ఇరుకు మార్గం మనంతో ఇంత ఇరుక ఇంత ఇరుక అన్నిటినీ వదులుకోవాలంటే కొంచెం కష్టమే అని చాలా సార్లు అనిపిస్తుంటుంది కానీ హానుక విషయంలో చూడండి ఆయన కుటుంబం ఉంది భార్య బిడ్డలు ఉన్నారు మూడు వందల ఏళ్ళు ఉంది బిడ్డలని కన్నాడు ఎంతమందో సంతానమో అంతట్లో కూడా దేవుడితో నడిచి కుటుంబం ఎన్ని శోధనలు కుటుంబం ఎన్ని సమస్యలు కుటుంబం ఎన్ని అవసరతలు కుటుంబం ఎన్ని ఇబ్బందులు అన్నిటినీ జయించిన ఆ సాక్షి సమూహం బాగాడు ఆను ఎదుర్కొన్నాడు అయినా సరే దేవుడు విడిచిపెట్టలేదు అట్లా నడుచుకుంటూ నడుచుకుంటే వన్ ఫైన్ ఈవినింగ్ దేవుడితో అట్లాగే నడుచుకుంటే పర్లే కనుక వెళ్ళిపోయింది అది ఎంత గొప్ప అద్భుతము మనకు బైబుల్లో హానోకు లాంటి వాళ్ళు సాక్షి సమూహంలో వాళ్ళందరూ కూడా కష్టాలు పడిన వారే ఎదురు చూసిన వారే ఓర్పును కలిగిన వారే కొంతమందిని మనం అక్కడ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే కొంతమందిని వాళ్ళలో ఒక్కరి పేరు చెప్తాను ఆయన ఎవరు అంటే దాబిడు సంసోలు అదేవిధంగా ఎఫ్ నా ఒక వేషకుమారు కొంచెం తత్తరపడ్డారు కొన్ని విషయాల్లో పడిపోయినారు వాళ్ళు కూడా సాక్షి సమూహంలో ఒక్కరిగా చేర్చబడ్డారు ఆ సాక్షి సమూహంలో మన పేర్లు ఉండాలి ఒకరోజు ఇంత గొప్ప సాక్షి సమూహం దేవుడికి సాక్షులుగా మిగిలిపోయిన వారు వీరు అందుకే వీళ్ళందరూ మనకు మాదిరి వీళ్ళు పడిన కష్టాలు ముందు మనం ఎంత అని మనం అనుకుంటే అది ఒక గొప్ప రిలీఫ్ ఇస్తుంది మనకి ఎందుకు అంటే ఆ సాక్షి సమూహం చేసిన గొప్ప కార్యాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు అబ్బా అప్పటి కాలంలో మేము చూడలేదు కదా పాత నిబంధనలు మనం లేము కదా అవి చెప్తూ ఉంటే చదివి వినటమే కదా కొత్త నిబంధనలో కూడా మనం ఎవరిని చూడలేదు ఆ చూడలేదు మనం అసలు ఏసు ప్రభునే చూడలేదు ఇక ఆ పోస్టులను ఎక్కడ చూస్తాము ఇంతమంది ఉన్నారు ప్రకటన గ్రంథం వరకు ఉన్న హీరోస్ అందరిలో మనం ఎవరిని చూడలేదు కదా అనుకుంటాం కానీ ఆ సాక్షి సమూహంలో మనం కొంతమందిని ఈలోక రీతిగా చేర్చుకుంటే మనకి తెలుసు మార్టిన్ లూథర్ అనేవాడు మార్టిన్ లూథర్ అనేవాడు ఎవరు అంటే బైబిల్ ని క్యాథలిక్ సిస్టమ్స్ తోటి బంధించేసి అప్పట్లు రోమన్స్ క్యాథలిక్ సిస్టమ్స్ లో బంధించేసింది బైబిల్ ని విడుదల చేసింది దాని ద్వారా ప్రొటెస్టెన్స్ అంటే క్రిస్టియన్స్ బయటకు వచ్చేసింది క్యాథలిక్ సిస్టమ్ నుంచి క్రైస్తవులు బయటకు వచ్చింది దేవుడు ఆయన రాయి కాదు విగ్రహం కాదు ఆయన ఉన్నవాడు ఆత్మరూపి ఆయన వాక్యమే సత్యము ఆయన వాక్యంలోనే జీవమున్నది ఆయననే మన త్రోవకు వెలుగు అని ఆ బైబిల్ని వారి బంధకాలం నుంచి విడిపించిన వాడు అంటే దేవుడు మార్కిన్ లూదని ఈ విధంగా ఉపయోగించుకున్నాడు సాక్షి సమూహంలో మనం వీళ్ళ పేర్లు కూడా మార్చొచ్చు చేర్చొచ్చు ఎందుకంటే అంతవరకు బైబిల్ రోమి కి మనకు ఆ హీబ్రూ అరామిక్ లాంగ్వేజెస్ దొరికేది తర్వాత ట్రాన్స్లేషన్స్ జరిగినాయి విలియం కేరీ ఒక సాక్షి సమూహంలో నంబర్ అయిన బైబిల్ ని ఆయన శరంపూర్ బైబిల్ కాలేజ్ లో చేరి ఎక్కడో ఇంగ్లాండ్ లో ఉన్న వ్యక్తి ఇండియాకు వచ్చి భాషలు నేర్చుకుని ఆ బైబిల్ని ట్రాన్స్లేట్ చేయటం ఈరోజు మన చేతుల్లో గ్రంథం కనబడుతుంది అంటే అది ఆయన వల్ల జరిగింది ఒక సాక్షి ఆయన కుటుంబంని బిడ్డలను అందరినీ పోగొట్టుకున్నాడు అందరినీ విడిచిపెట్టొచ్చిన వ్యక్తి ఆయన కానీ దేవుడి కోసం నిలబడ్డాడు పరువు పందెంని తొదముర్తించింది ఎందుకంటే ఆయనకు తెలుసు ఏంటది సత్క్రియలు ఈ సత్క్రియలు మనం చేసే ఆత్మీయ కార్యాలు సత్క్రియలు సాక్ష్యాలు ఇవన్నీ కూడా మన విశ్వాసాన్ని వెల్లడి చేసేవే కాబట్టే ఆ ఆత్మీయ ఆధ్యాత్మిక హీరోస్ లో మనం వీళ్ళని పేరు చేర్చుకోవచ్చు మార్టిన్ లూతర్ అనేవాడు విలియం కేరీ అనేవాడు ఒక ఆయన బైబిల్ని ఆ కేథలిక్ బంధకాల నుంచి విడిపిస్తే మరొక ఆ బైబిల్ ని తర్జుమా చేసి ఎన్నో ప్రపంచ భాషల్లోకి అనువదించటానికి ఆయన సాధారణంగా దేవుడు వాడుకున్నాడు ఒక బైబిల్ ట్రాన్స్లేట్ చేయడం అంటే అంత కాదు కానీ ఎన్ని సంవత్సరాల పరిశ్రమ దానికి ఆయన ఎన్నో సంవత్సరాలు పరిశ్రమించిండు శ్రమ పడ్డాడు దాని తర్వాతనే మనం జస్ట్ ఒక చాప్టర్ ని తీసుకొని ధ్యానించి దాన్ని మనము ఒక వాక్య రీతిగా ఒక ఒక పూట వాక్యం పంచుకోవాలి అంటే దినమంతా సమయం పడతాం మనకి కనీసం రెండు మూడు గంటలన్నా కూర్చొని ధ్యానిస్తే తప్ప దాంట్లో మనకు కాన్ఫిడెన్స్ రాదు కానీ ఆ వ్యక్తి బైబిల్ని చదవటము దాన్ని ట్రాన్స్లేట్ చేయటము అది పబ్లిష్ అయ్యి మన చేతులకి ఈరోజు ఇంకా కొన్ని లాంగ్వేజెస్ మిగిలిపోయినాయి అని చెప్పి దానికోసం ప్రయాస జరుగుతోంది విలియం కే తర్వాతి వ్యక్తులు వీళ్ళంతా సాక్షి సమూహంలోని గొప్ప వ్యక్తులే వీరంతా కూడా ఆ మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నారు అందుకే మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్న భక్త సింగ్ బ్రదర్ హెబ్రోని స్థాపించిన వ్యక్తి ఒక పెద్ద సాక్షి అయినా ఆయన హతసాక్షి కాలేదు కానీ ఒక పెద్ద సాక్షి ఒక సంస్థను ఉపయోగించి ఎంతో మందిని ఎంతో మందిని కొన్ని కోట్ల మంది ఆయన వాక్యం విన్నవాళ్ళే హెబ్రోన్ మెంబర్స్ అంటే ఒక్క హైదరాబాదే కాదు అన్ని రాష్ట్రాలలో కూడా హెబ్రోన్ బ్రాంచెస్ ఉన్నాయి దానికి పేర్లు మార్చింది తప్ప సిద్ధాంతాలు అవే వరకు తీసుకొచ్చింది తన వాక్యం ద్వారా రక్షణ బాప్తీస్మం ఈ రెండు రెండు విషయంలోనే ఆయన ఎక్కువ ఫోకస్ చేసింది పరిశుద్ధాత్మ అనే దగ్గర ఆగిపోయింది ఆయన కానీ ఆయన ఎంతమంది విశ్వాసం తయారు చేసిండు హెబ్రోన్ పీపుల్ అంటే బిలీవర్స్ అంటారు ఈరోజు కూడా హెబ్రోనైట్స్ అంటే బిలీవర్స్ వాళ్ళకి ఎందుకు వచ్చింద పేరంటే అది భక్త సింగ్ బ్రదర్ యొక్క పరిచర్య అంటే ఆయన దేవుడు కాదు కానీ ప్రభు ఆ విధంగా ఆయనని ఇట్లాంటి సాధనంగా వాడుకున్నాడు చనిపోయే వరకు కూడా ఆయన సాక్షిగానే మిగిలిపోయింది ఈరోజు మనం భక్త సింగ్ బ్రదర్ అంటే విశ్వాసం కోసం అని మాట్లాడుకుంటాం అది సాధు సుందర్ సింగ్ సాధు సుందర్ సింగ్ ఈయన కూడా ఒక గొప్ప సాక్షి నార్త్ ఇండియా నుంచి నార్త్ ఇండియా నుంచి సాక్షి ఆయన కూడా కుటుంబం ను వెళ్ళివేస్తే కుటుంబం నుంచి వచ్చేసి చనిపోవాలనుకున్నప్పుడు దేవుడు ప్రత్యక్షం అయితే మాట్లాడింది అంటే విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి అంటే మనకు చాలా సార్లు ఈ సాక్షుల ఈ సాక్షుల లిస్ట్ అవసరం అందుకే ఎబ్రి పదకొండవ అధ్యాయం దీని గురించి ఎందుకంటే ఈ సాక్షులు వారి చనిపోయినా వాళ్ళు మృతి చెందిండ్రు వాళ్ళు ఈరోజు బ్రతికి లేరు వారు ఎక్కడో నిద్రిస్తున్నారు కానీ వారి సాక్ష్యం కూడా ఈరోజుకి మాట్లాడుతుంది వాళ్ళు జీవిస్తూనే ఉన్నారు వారి సాక్ష్యము ఈరోజుకి మనకు కనిపిస్తుంది వాళ్ళ సత్క్రియలు వాళ్ళ విశ్వాసము వారి యొక్క ఆధ్యాత్మిక జీవితము వారు రాలేరు ఇప్పుడు కానీ మనం వాళ్ళ యొక్క ధ్యానం వారి యొక్క జీవిత బయోగ్రఫీస్ అంటాం వాటిని ధ్యానిస్తున్నప్పుడు మనం వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఒకరోజు మన పేరు కూడా జ్ఞాపకం చేసుకుంటారా మన పేరు కూడా జ్ఞాపకం చేసుకుంటే ఎంత బాగుంటుంది మనం ఉన్న దేవుడి చిత్తమైతే దేవుడు రాకడ వరకు ఉంటాము దేవుడు రాకడ ఆలస్యం అయితే మన తర్వాత తరం వారు మన గురించి సాక్షి సమూహం అనే ఒక ముద్ర ఇవ్వగలరా అది ఎంత గొప్ప బహుమానం ఈలో రీతిగా కాబట్టే మరణము వరకు వాళ్ళు తోనే సాక్షి జీవితంతోనే విశ్వాస ప్రయాణం చేసి వాళ్ళ పరుగును తుదముటించింది వాళ్ళ పరుగును తుదముటి అందుకే వీరంతా చనిపోయినా కూడా ఈ రోజుకు వాళ్ళు మన జ్ఞాపకాల్లో మన ఆధ్యాత్మిక దైవచింతనలో బ్రతికే ఉన్నారు వాళ్ళు నిద్రించిన వారు కాబట్టే వాళ్ళు మేల్కుంటారు అనే ఒక ధైర్యంతో మనము విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించు వాడిన యేసు వైపు చూచుచు మనం వాళ్ళని చూడటం లేదు ఈ విశ్వాసాన్ని కర్త కాబట్టి ఏసు ప్రభు చూస్తూ మనము పరుగులు తీస్తున్నాం ఏసు ప్రభువే మన ఫోకస్ కాకపోతే మన ధ్యానంలో ఈ సాక్షులను కూడా అంతే అప్పుడప్పుడు కొంతమంది బయోగ్రఫీస్ చదవాలంటాను ఆ బయోగ్రఫీస్ వాళ్ళు పడే శ్రమ ఎందుకంటే వాళ్ళు ఏ రీతిగా విశ్వాసంలో ముందుకెళ్ళినారో కాదు వాళ్ళు విశ్వాసంలో ఎన్ని ఒడిదొడుకులు ఓర్పుతో అది మనం గమనించాలి ఎంత ఓర్పు ఉండాలి ఒక భాష రాని వ్యక్తి భాషలో నేర్చుకోవడము దాన్ని బైబిల్ ట్రాన్స్లేషన్ లో ఉపయోగించడం అంటే అది ఎంత గొప్ప తెలివి మనకు ఉన్న ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్ కంటే మీద పడతాం పదాలు దొరకక కానీ అది ఎంత పెద్ద ప్రయాస దేవుడి సహాయం లేకుండా అది చేయలేరు వాళ్ళు కాబట్టి ఆత్మ నడిపింపు ఈ విధంగా జరిగిందంటే సాక్షి సమూహంలో పదకొండవ అధ్యాయం మాత్రమే కాదు ఈ లోక రీతిగా బిలి గ్రహం ఒక గొప్ప భక్తుడు ఆయన తోటి వేల మంది ఫారిన్ కంట్రీస్ లో ఇండియాకు వచ్చినాడు అంటే ఎదురు చూసి రాయను రాక కోసం దేవునితో సమానంగా తీసేసిండా ఎందుకంటే అంత గొప్ప విశ్వాసం బిలిగ్రహం అనే బ్రదర్ కాబట్టి ఈ సాక్షులు వాళ్ళ జీవితాలు వాళ్ళ వాళ్ళ ఓర్పు వాళ్ళ పరివర్తన వాళ్ళ ఆధ్యాత్మిక జీవిత ప్రయాణం ఇవి మనకు మాదిరి కాబట్టే వాళ్ళు ఈ రోజుకి మన ఆలోచనల్లో ఇంకా జీవించే ఉన్నారు ఈ రోజుకి మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు దాని అర్థం ఏంటి వాళ్ళు ఇంకా జీవించే ఉన్నారు చనిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడటం లేదు మన ఆలోచనలో ఇంకా జీవించిన వారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏస్తున్నందు ఉన్నవారు వాళ్ళు చెందిన నిద్రించున్నారు కానీ వాళ్ళు చనిపోలేదు వాళ్ళు తిరిగి ఆ ఆత్మ శరీరం తిరిగి కలుసుకుంటాయి అప్పుడే వారు దేవుని ఎదుర్కొంటారు ఆ స్వరూపంలోనికి మార్చబట్ట రూపాంతరం చెందుతారనమాట వాళ్ళు కాబట్టి వీళ్ళ ఆత్మీయ క్రియలు వీళ్ళ సక్రియలు వీళ్ళ సాక్ష్యము వీళ్ళ విశ్వాసము ఆధ్యాత్మిక జీవితానికి మనకు మాదిరిగా మాత్రమే మిగిలిపోయిండ్రు కాబట్టి మనం వాళ్ళని ఈ రోజుకి రెఫర్ చేసుకుంటున్నాం అంటే ఆత్మీయ రీతిగా మనము జీవించి ఉండాలి శరీరం ఒకరోజు ఇంట్లో కలిసిపోతుంది ఎందుకంటే మటి నుంచి తీయబడ్డవాడు మట్లకు కానీ ఆత్మ జీవించుతుంది ఆ జీవించుతున్న ఆత్మ కోసమే మన ప్రయాసం ఆత్మ జీవించుతున్నది కాబట్టి మనం ఉన్న ఈ కాలంలో బ్రతికి ఉన్న ఈ శరీరంలోనే దేవుడి కార్యాలు సత్క్రియలు ఆ విశ్వాసంని బయల్పరచటము అదేవిధంగా మన ఆధ్యాత్మిక జీవితం ఒక మాదిరిగా నిలబెట్టడం దేవుడి కార్యాలు జరగాలి అంటే ముందు మనం మహాత్మా గాంధీ ఏమంటాడు ఐ లవ్ క్రిస్టియన్స్ i love christianty but not the christians antadu christvathvam ante naaki ishtame kan christavulanti ishtame endukante christvathvam laaga ler anamata christians christians ante jesus dharinchina vaaru jesus dharinchina vaaru ante kristuni pondukuna vaaru mar kristu laaga unnara anke anduke ni and christavulante chaala mandiki kopam anamata endukante bible cheptinatuga ler vilanu sakshi jeevitanni kaapadkovali మన సాక్షి జీవితం ఎంతో భద్రగా చూసుకొని ఆ సమూహంలోనికి ఎట్లయితే వారు నిద్రించుచున్న వారు తిరిగి లేపబడతారు మృతి చెందినారు కానీ వాళ్ళు నిద్రిస్తున్నారు అందుకనే దేవుడేమంటున్నాడు సజీవులకే దేవుడు ఆయన సజీవులకే దేవుడు మృతులకు కాదు మృతులకు కాదు అప్పుడు మనము సజీవులం అంటే జీవం కలిగిన దేవుడిని ఆరాధించే వారము జీవం కలిగిన దేవుడిలో విశ్వాసం ఉంచిన వారము జీవం కలిగిన దేవుడిని మనము ప్రకటిస్తున్నాం జీవం గల మనము పునరుత్థానుడైన ఏసుని ప్రకటిస్తున్నాం బాబులు అంటాడు కదా నేను క్రీస్తుని ప్రకటింపక మానలేను ప్రకటింపక మా కోపం వస్తుంది మన క్రిస్టియన్స్ చూస్తుంటే ఇలాకి ఏం పని లేదు దినమంత ఏడు దొరికి అక్కడ ఏసు ప్రభు గురించి వాక్యం అందుకుంటూనే ఉంటారు ఇక ముందు వెనకాల ఏం లేవు టైం దొరికితే చాలు బుర్ర తినేస్తారు అని చెప్పి మనల్ని చూస్తే కూడా కొంతమంది పారిపెట్టే వాళ్ళు ఉన్నారు మనల్ని చూస్తే కూడా కొంతమంది పారిపెట్టే వాళ్ళు ఉన్నారు నేను ఒకప్పుడు చెప్పినట్టున్నాను మా అమ్మ విషయంలో ఎవరన్నా ఇంటికి వస్తే మా ఫ్రెండ్స్ వాళ్ళకి మొత్తం వాక్యం యేసు ప్రభు మరణము పునరుత్నం అని వాళ్ళు ఎంత ఓపికగా వింటారంటే కూర్చోలేక కూర్చోలేక కూర్చొని వినేసి మళ్ళీ రారనమాట ఇంటికి మామ నడుతాం ఎందుకన్నమాట సత్తాయిస్తారు వాళ్ళకి కొంచెం మెల్లిమెల్లిగా ఫేజ్ వైజ్ అనమాట టిఫిన్ పెట్టు ముందు తర్వాత లంచ్ పెట్టు తర్వాత బిర్యానీ రైస్ పెట్టు అట్లా కొంచెం కొంచెం పెడితే అంటే మా అమ్మ ఒకటే మాట అన్నది ఈ రోజు దొరికిన ఆ ఆత్మ మళ్ళీ నాకు దొరుకుతుందా ఈరోజు దొరికిన ఈ ఆత్మ నాకు మళ్ళీ దొరకకపోవచ్చు వాడికి అవకాశం రాకపోవచ్చు అందుకే దొరికినప్పుడే చెప్పేయాల ఇది కూడా కరెక్టే ఇది కూడా కరెక్టే అందుకే క్రైస్తవులు ఎక్కడ ఆగరమట పౌన్ బాగులు అన్నట్టుగా నేను ప్రకటింపక మానలేను అంటాను ఆ జీవం దేవుని మనం ప్రకటిస్తున్నాం కాబట్టే చాలా మందికి మనం విరోధులం అవుతాం కొంతసార్లు ఇంటి వాళ్ళ కూడా మనం విరోధలం అవుతుంటాం జీవం దేవుని ప్రకటించటం అంటే అదొక గొప్ప ఆధిక్యత నా దేవుడు సజీవుడు అని చెప్పటం నా దేవుడు సజీవుడు అంటే నా దేవుడు మరి ఫోటోలో ఉన్నాడా నా దేవుడు శిలువ శిలువధారి అయిన ఆయన సిలువను మోసుకొని వెళ్ళాడు అంతేగాని శిలువ దేవుడు కాదు కదా సిలువను మోసుకొని పోయినారు అప్పట్లో ఆ రోమన్స్ పరిస్థితి సిచ్యువేషన్ ప్రకారము శిలువ మీద ఘోరమైన భయంకరమైన పాపం చేసిన వ్యక్తిని శిలువ మీద చంపుతారు కాబట్టి దేవుడికి ఆ విధమైన శిక్షణ వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చింది అంతే తప్ప శిలువ దాంట్లో పరిశుద్ధత లేదు శిలువలో ఏమి లేదు శిలువలో ఆ కార్యం జరిగించిన దేవుడిలో ఉంది మాస్యమంత మహిమ అంతా శక్తి అంత కాబట్టి మనం మేడల సిల్వ వేసుకుంటే సిల్వను నువ్వు ధరించినట్ట ఆ సిల్వ భారం మనకు తెలుసు అసలు మనకు తెలియదు కదా సిల్వ మన దేవుడు కాదు బొమ్మలు ఫోటోస్ కూడా మన దేవుడు కాదు చాలా మంది ఈ గ్రూప్స్లలో గుడ్ మార్నింగ్ చెప్పేటప్పుడు దేవుడి వాక్యం పెడుతుంటారు ఆ దేవుడి వాక్యంలో ఏసు ప్రభు ఫోటో అని చెప్పి ఒక ఫోటో పెడుతుంటారు ఎంతవరకు ఇది కరెక్ట్ ఆయన జీవము కలిగిన దేవుడు కదా ఫోటోని ఏ విధంగా మనం అగ్రి చేస్తున్నాము దాని మళ్ళా మనం ఇంకా కొంతమంది ఫార్వర్డ్ చేస్తున్నాం అంటే ఒక రకంగా విగ్రహారాధనకు మనం కారకులమవుతున్నాం దేవుడు ఇది కాదు అనే శరీర ఉన్నప్పుడు మానవ రూపంలో ఉన్నప్పుడు ఒక జూయిష్ పిక్చర్ అది యూదుల ఫోటో అనమాట అంతే తప్ప మధ్యలోనే మరియమ్మ మొహం గడుగుతే ముఖం తుడిస్తే దాని ప్రింట్లు పడ్డాయి దేవుడు అంత ఇట్లు ఉన్నాడు అవన్నీ కథలు అవన్నీ కట్టుకథలు ఏసు ప్రభువు బొమ్మ కాదు ఏ చేతి రూపము కాదు ఆయన ఫోటో కాదు అందుకే మనము ఈ ఫోటోని ఫార్వర్డ్ చేయకండి మనం చేయకూడదు ఇది అప్రూవ్ చేయకూడదు మనం అగ్రి చేయని చేయము అయినా మహిమ స్వరూపి మీరు గమనిస్తున్నారా ఎంఐ గ్రామానికి వెళ్తున్నప్పుడు ఏసు ప్రభు పునరుత్థానం అయి తిరిగి లేచిన తర్వాత ఇద్దరు వ్యక్తులతో ఎంఐ గ్రామం వెళ్తున్నప్పుడు వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తున్నాడు వాళ్ళు ఏసు గ్రామం గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆయన వాళ్ళ పక్కనే ఉన్నాడు అయినా ఆయనను గుర్తించలేకపోయిండ్రు మరి ఆయన ఆయనని గుర్తించలేకపోయిండ్రు మనం మగ్గరనే మరి అని చూస్తున్నాం సమాధి తోటలోకి వెళ్ళింది మూడవ రోజు వెళ్ళి రాయ దొర్లింపబట్టి చూసింది అక్కడ ఒక వ్యక్తిని చూసి తోటమాలి అనుకుందంట మహిమగల దేవుడిని తోటమాలి అనుకుంటదా అంటే ఏసు ప్రభుని గుర్తించలేకపోయింది అంటే దాని అర్థమేంటి చనిపోయి తిరిగి లేచి నాకు ఆయన మహిమలో నివసించిండు ఆ మహిమకు నువ్వు రూపం ఇవ్వగలవా ఆ మహిమకు కళ్ళు కాళ్ళు చేతులు పెట్టగలవా ఆ మహిమకు ఇదే బొమ్మ ఏసు క్యాథలిక్స్ అందరూ ఆ గుండె దీల్చి చీల్చి గుండెలో రెండు సిల్వలు పెట్టి ఏంటో గమత గమతుగా ఉంటుంది ఆ ఫొటోస్ చుట్టూ కిరణాలు పెట్టి అదేంటో మరి అది ఎట్లా అంటే ఈ విధంగా డిసీల్ చేస్తుంది సైతాన్ ఏసు అంటే ఇదే యేసుప్రభు అంటే ఇదే ఆయన మహిమ స్వరూపి మహిమకు మనము ఏ స్వరూపం ఇవ్వలేము అని చనిపోయక ముందు మనం ఏషా గ్రంథంలో చూసినాం మనకు సొగసైనను స్వరూపమైనను లేదు సొగసైనను స్వరూపమైన జీవము కలిగిన దేవుడు మహిమలో నివసించేవాడు అగ్ని స్వరూపి అపరంజిమయమైన పాదములు కలిగిన వాడు అగ్ని లాంటి కన్నులు కలిగిన అగ్ని జ్వాలల వంటి కన్నులు కన్నా దేవుడు జీవము దేవుడు ఏ రూపం ఇవ్వలేము మనం కాబట్టి మనము ఈ రూపాలని ఫార్వర్డ్ చేయకూడదు ఈ రూపాలను మనం అగ్రీ చేయకూడదు ఒప్పుకోకూడదు అసలు ఎవరిని చెప్తుంటే గిఫ్ట్ ఇస్తే కూడా క్యాలెండర్లు కూడా మనం వద్దనాలి ఎందుకంటే అయ్యో మీ క్రిస్టియన్ క్యాలెండరే ఇది యేసు ప్రభు మీ దేవుడు ఉన్నాడు కదా అని చెప్తారు అది మా దేవుడు కాదు మా దేవుడు అట్లు ఉండడు అనే మహిమలో చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన మహిమలు నివసించిండు ఆయన ఈ రోజుకి మహిమ స్వరూపే ఆయన ఆత్మస్వరూపి ఏ శరీరము ఆయనకి ఇవ్వలేం మనం కాబట్టి ఆ జీవం దేవుని మనం ఆరాధిస్తున్నాం ఆ జీవం గల దేవుడికి మనము తల వంచుతున్నాం ఆయన పాద సన్నిధిలో మనం సాష్టాంగ పడుతున్నాం ఆ జీవము దేవుని మనం ప్రకటిస్తున్నాం ఆ జీవం గల దేవుడే ఈరోజు తిరిగి రాబోతున్నాడు ఆ జీవం దేవుడికి మనం సాక్షలమై ఉన్నాము ఈ గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించి ఉన్నది మనల్ని ఆవరించి ఉన్నది కాబట్టి ఆ మేఘము మనల్ని ఆవరించి ఉన్నప్పుడు మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కుపెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసంకు కర్త ఆయన దాన్ని కొనసాగించేవాడు కేసు వైపే చూస్తూ మనము ఆయన ఎదుట మనం ఎదుట ఉంచబడిన పంద్యంలో ఓపికతో ఈ రన్నింగ్ రేస్ అనమాట ఇది ఈ రేస్ ఒకరు ముందు కావచ్చు ఒకరు వెనుక కావచ్చు ఒకరు పడిపోయి తిరిగి లేస్తుండొచ్చు మనం రన్నింగ్ రేస్ చూస్తాం కదా పరుగు తీసేటప్పుడు పోటీ పోటీ తత్వం అనేది ఉంటుంది అనమాట పరుగు పందేమంటేనే పోటీ తత్వం ఆ పోటీ తత్వం ఉండాలి ఒకరిని మించి ఒకరు సేవలో భారంగా ముందుకు వెళ్ళాలి పోటి అనేదే ఉండాలి అప్పుడే దేవుడు మనతో మాట్లాడుతూ అయితే దేవుని అందు మరణించిన వారు నిద్రించిన వారే కానీ ఆయనను ఎరిగిన వారు ఈ రోజుకి జీవించి ఉన్నారనమాట ఈ సాక్షి సమూహం అయితే మనకు ఒక అంటే వీళ్ళు ఏం చేసి కష్టాలు తుఫాన్లు శోధనలు సమస్యలు రోగాలు ఇవన్నీ ఎదుర్కొన్నారు అపజయాలు కూడా ఎదుర్కొన్నారు అంటే భవసాగరం అంటాం ఈ ఈ రోగ రీతిగా సంసారం ఈ భవసాగరంలో ఎన్నో రకాల శోధలు కుటుంబంలో మనకి ఎన్ని శోధనలు వస్తాయి మనకు అందరు తెలుసు భర్త రూపంలో భార్య రూపంలో బిడ్డల రూపంలో బంధుల రూపంలో ఎన్నో శోధలు ప్రతిదీ ఎదుర్కొన్నారు వీళ్ళు ప్రతిదీ ఎదుర్కొన్నారు వీళ్ళు వీళ్ళందుకే మనల్ని బలపరిచే సాక్షి సమూహము వీళ్ళు ఆవరించి ఉన్నారు కాబట్టి వాళ్ళలాగా మనం పరుగు తీయటానికి అవులంటాడు పరుగు పందెంలో నేను పరుగుతు పరుగెత్తుతున్నా తుదమటించే వరకు పరుగు తీస్తానని ఉంటాడు అయితే ఇప్పుడు జీవంగా దేవుణ్ణి ప్రకటించుతున్న మనము జీవించుతున్న వారమైతే మృతులు కూడా ఉన్నారని అర్థం ఏ ప్రభువు నందు మృతి చెందిన వారే నిద్రించుచున్నారు మృతి ప్రభువు లేక మృతి చెందిన వారు కంప్లీట్ మృతులే అనమాట వాళ్ళు ఇంకా ప్రభు లేకుండా చనిపోయిన వారు ఇక మృతులే అందుకే మనం చాలా మందికి ఎందుకు వాక్య పరిచయ చేస్తామంటే ప్రభువుని తెలుసుకోమని ఆయనని ఎరిగి ఉండమని ఒక్కసారిని ఎరిగి ఉంటే ఆ రుచి చూస్తారనమాట ఆయనలో బలపడడానికి ఇష్టపడతారు ఒకవేళ వాళ్ళు ఇష్టపడతలేరు అంటే వాళ్ళు రిజెక్టెడ్ గ్రూప్ అనమాట రిజెక్టెడ్ గ్రూప్ అందుకే ఈలాంటి వ్యక్తులను దేవుడు ఏమంటుడు మృతులే వీళ్ళు మృతులే వీళ్ళు ఒకసారి చూద్దామా మనము ఆ మృత స్థితి నుండి సజీవుల లేఖలోనికి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఎవరంట ఎఫ్ఎస్సీ సంఘంకి రాసిన పత్రికలో రెండవ అధ్యాయము ఒక్కటవ వచనం ఎఫ్ఎస్సీ సంఘంకి వాళ్ళు రాసిన పత్రికలో రెండవ అధ్యాయం ఒకటే వస్తున్నారు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారు మీరు చచ్చినవారు ఎంత క్లియర్గా చెప్తున్నారు కదా భక్తుడు ఇక్కడ పాపములు చేసిన వారంతా చచ్చినవారు అంటే వీళ్ళు డెడ్ బాడీతో సమానం మృతులతో సమానం చచ్చిపోయిన వారు వీళ్ళు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని కృషితో కూడా బ్రతికించాను వాక్యము విని వాక్యం బలపడి స్థిరపడి నిలబడి విశ్వాసమును కర్త దేవుని వైపు చూస్తూ వెళ్తున్నారు చాలా వాక్యం వింటున్నాం మనం బోధిస్తున్నప్పుడు మనము సేవకులుగా మనము చాలా మందికి వాక్యం చెప్తున్నాం ప్రార్థన చేస్తున్నాం చాలా మంది వింటారు కొంతమంది జస్ట్ స్వస్థత కోసమే వస్తుంటారు మన దగ్గరికి అట్లాంటి వాళ్ళకి మనం వాక్యం కూడా చెప్తున్నాము రక్షణలోకి రావాలని చెప్పి మనము బలపరుస్తున్నాము అయితే చాలా మంది వాళ్ళ అపరాధముల చేత వాళ్ళ పాపముల చేత తిరిగి ఆ చచ్చిపోయిన బ్రతుకులోకి వెళ్ళిపోతున్నారు చచ్చిపోయిన డెడ్ బాడీస్ లాగా వాళ్ళు బ్రతుకుతున్నారు అంటే జీవించి ఉన్నారే కానీ డెడ్ బాడీస్ అనమాట మృతులు ఎందుకంటే జీవమును అంగీకరించలేదు జీవమును ఒప్పుకోలేదు ఇలాంటి వ్యక్తుల గురించి మనం ఇంకా మాట్లాడదు ఎందుకంటే వాళ్ళకు మనం ఒక అవకాశం ఇచ్చి దేవుని వాక్యంని పరిచయం పరిచయం చేసినాం వాక్యంలో చెప్పి వాళ్ళని మనము ఫాలో అప్ వాళ్ళని వాళ్ళ కోసం ప్రార్థించినాం వాళ్ళు రక్షణలోకి నడిపించిన ఆయన వీళ్ళందరూ కూడా నీగా సన్నిధులకి రావాలి అని మనం ప్రార్థన చేసినాం కానీ హృదయ కాఠిన్యమును బట్టి హృదయ కాఠిన్యంని బట్టి ఐహిక విచారములను బట్టి మనం చూస్తాం కదా విత్తనాలు తీడ్జ్ సర్మనీలో శర్మన్లో రోడ్ ప్రక్కన పడ్డవి మొళ్ళ తుప్పల్లో పడ్డవి గచ్చ పొదుల్లో పడ్డవి రాళ్లలో పడ్డవి వేరు పారనందున అవి మొలకెత్తం ఫలించవనమాట కానీ విత్తనాలు పడ్డాయి ఫలబలితం కావాలనే మనం వాక్యం వెతుకుతున్నాం కొన్ని విషయాల్లో వాక్యము ఫలించదు అలాంటి వారి మృతులతో సమానం అలాంటి వారు వాళ్ళు ఏం చేస్తున్నారంట మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన చచ్చిన వారయుండగా ఆయన మిమ్మును క్రీసుతో కూడా బ్రతికించును క్రీసుతో కూడా బ్రతికించును దీని అర్థం ఏంటి మృత స్థితి నుండి సజీవుల లెక్కలోనికి దేవుడు మార్చగలడు మృత స్థితి నుంచి సజీవుల లెక్కలోనికి ఆయన మార్చగలడు ఎందుకంటే ఆయన అందుకే పరలోకమును విడిచిపెట్టి పాప విమోచన కోసము తన ప్రశస్తమైన యవనకాలపు రక్తమును ఆ పరిశుద్ధ రక్తమును చిండించడం ద్వారా మనకు పాప క్షమాపణ ఆ శిల్వ యాగంలో చేసి కాబట్టి ఆయన అందుకోసమే అపరాధముల చేత పాపం చేత మనందరం చచ్చిన వారై ఉండగా మమ్మల్ని బ్రతించింది ఆయన మనల్ని ఈరోజు జీవింప చేస్తున్నారు కానీ అది తెలుసుకోకుండా ఒప్పుకోకుండా తిరుగుతున్న వారు ఈ రోజు సమానం చచ్చిన వారితో సమానం అంటున్నాడు ఇది ఒక గ్రూప్ అనమాట వీళ్ళందరూ ఏంటి రక్షణ పొందనివారు వారు తమ పాత స్వభావమును విడిచిపెట్టని వారు రక్షణ పొందని వారు పాత స్వభావంను విడిచిపెట్టని వారు అంటే జీవం గల దేవుని గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తే లేదనమాట వీళ్ళకి చెప్తూ కూడా విని వినట్టు వెళ్ళిపోయే రకం అనమాట ఇలాంటి వ్యక్తుల గురించి మనం భారంతో ప్రార్థిస్తాం ఎందుకంటే అందులో నుంచి కూడా ఎవరన్నా ఏర్పరచబడతారేమో అని పిలుస్తున్నాం పిలువబడిన వారు అనేకులు కాబట్టి పిలుస్తున్నాం వాళ్ళలో నుంచి కూడా ఎవరిని ఏర్పరచబడతారేమో ఒకనొక దశలో ఎందుకంటే చచ్చిన వారయుండంగా ఆయన తిరిగి బ్రతికించగలడు కాబట్టి ఎవరిన్నా మారుతారేమో ఆశతో మన సేవ ప్రయాసము భారం జరుగుతోంది ఇలాంటి మృతులలో రెండవ గ్రూప్ ఒకటి ఉంది మనం చూస్తే ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం చూడండి ఒకసారి అన్నమాట ప్రకటన మూడవ అధ్యాయము తీసుకోండి గల ప్రకటన మూడవ అధ్యాయము ఏముంది అక్కడ నీ క్రియలు నేను ఎరుగుదును ఎవరు చెప్తున్నారు సార్దీసు సంఘానికి ప్రభు దూత చెప్తున్న మాట ఇది నీ క్రియలు నేను ఎరుగుదును దూతకు ఇలాగు వ్రాయము ఏడు నక్షత్రములు దేవుని ఏడాత్మలు కలవాడు చెప్పిన సంగతులు ఏమనగా నీ ప్రియలను నేను ఎరుగుదును ఏమనగా జీవించినవన్న పేరు మాత్రం ఉన్నది కానీ ఏమృతుందండి నువ్వు పేరుకు బతుకున్నావు పేరుకు చాలా మన సంఘస్తులు ఇలాగే ఉన్నారు పేరుకు అంటే ఎవరు వీళ్ళు నామకార్తులు దేవుడు తెలుసు బైబిల్ అంటే తెలుసు పండగలు అంటే తెలుసు ఆదివారం విశిష్టత తెలుసు అని తెలిసినా కూడా నామకార్తులు వీళ్ళు కేవలం జీవిస్తున్న బ్రతుకుతున్నారన్న మాట అంటే శవాలు నడుస్తున్నాయి శవాలు తిరుగుతున్నాయి ఈ రోజు దేశంలో జీవించి ఉన్నావన్న మాటే కానీ నువ్వు చచ్చిన వాడవే మనం చెప్తున్నాం ఈ మాట పేరు మాత్రం ఉన్నది నువ్వు జీవించిస్తున్నావు బ్రతుకుతున్నావన్న పేరు ఉంది కానీ నీ మృతుడవే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణంగా నాకు కనబడలేదు క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణంగా కనబడలేదు అంటే సగం సగం కనిపిస్తుంది అని అర్థం సంపూర్ణంగా అంటే ఫుల్ కంప్లీట్ గా కానీ ఇక్కడ ఏముంటుండో అది సంపూర్ణంగా లేవట కనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచము చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము మనకు అది ఫస్ట్ భాగమే చూద్దాం జీవించు చున్నావన్న మాటే కానీ నీవు మృతుడవి నీవు మృతుడవి ఎంత భయంకరమైన మాట అది దేవుని ఇద్దరి నుంచి వింటే మనకి ఎంత బాధ అంటే మనం సేవకులుగా మనం బలపడుతున్నాం సేవకులుగా మనం బోధిస్తున్నాం సేవకులుగా మనం మాదిరిగా కానీ కొన్నిసార్లు ఈ సేవకులనే సులువుగా చిక్కుపెట్టి పాపంలో పట్టుకుంటుంది సైతాను కాబట్టి జీవించు చున్నావన్న మాటే కానీ నువ్వైతే మృతుడవే నామకార్థపు క్రైస్తవులను వీళ్ళు ఎంతో చెడుపు చేసేవాళ్ళు వీళ్ళు దేవుడేనా ఈ సంఘమేనా మా సంఘమేనా అని సంఘాల గురించి గొప్ప చెప్పుకుంటారే కానీ సంఘంతో సంబంధమే లేని వాళ్ళు వీళ్ళు క్రైస్తవ జీవితమే జీవించరు కానీ పేరుకు మాత్రం క్రైస్తవులు పేరుకు మాత్రం క్రైస్తవులు ఎంత చక్కగా దేవుడు మనకు విషిధపరుస్తున్నారు పేరుకే నామకాస్తే మనం క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నాం మళ్ళీ చాలా మంది ఈ సర్టిఫికేట్స్ క్రిస్టియన్ సర్టిఫికేట్స్ పొందాలంటే ఇష్టపడము ఎందుకంటే వచ్చే రిజర్వేషన్స్ ఆగిపోతే గవర్నమెంట్ బెనిఫిట్స్ ఆగిపోతాయని కానీ జీవించు చిన్న మన మాత్రమే కానీ మనం నామకార్థులమైనా మనం నిజంగా క్రైస్తవులమైనా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మన ఇతరులను కూడా మనం బలపరచాలి ఎందుకంటే లోపము మన దగ్గర నుంచే సరి కేవలం బతుకుతున్నావా ఇలాంటి బతుకెందుకు ఇలాంటి బ్రతికెందుకు అని ప్రశ్నించుకోవాలి జీవించుతున్నామన్న మాటే కానీ ఎందుకంటే దేవుడు నేను నీ కార్యములన్నిటినీ ఎరుగుదును అంటున్నాడు ఆయనకి మరుగైనది ఏది లేదు హృదయ రహస్యం జరిగిన దేవుడు కాబట్టి మరుగైనది ఏది లేదు చీకట్లో జరిగిన వాటన్నిటినీ తెలుగులో వెలుగులో తేట తెల్లా పరిచేటవాడు కాబట్టి ఆ విషయంలో మనం జాగ్రత్త పడాలి పేరు మాత్రమే ఉంది అంటే మనం ఏం చేయాలి మనకు ఒక ఎగ్జాంపుల్ చూస్తాం సాంసన్ సామ్సన్ గురించి మనకు తెలుసు క్రైస్తవుడు ఎవరైనా నాజీరు దేవుడికి నాజీరు చేయబడిన వ్యక్తి ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయింది స్త్రీ వ్యామోహంలో పడిపోయింది ఆయన ఎందుకంట ఆయన ఆ జీవించనున్న మాటే కానీ ఆయన ఏం చేసిండట మృతుడే నాజీరు చేయబడిన వ్యక్తి అంత సునాయసంగా ఒక స్త్రీ మోహానికి పడిపోయింది స్త్రీ మోహం అంటే వ్యామోహం లస్ట్ అంటాం శరీరం రీతిగా లస్ట్ అంటున్నాం అంత ఈజీగా పడిపోయిన ఒక గొప్ప వ్యక్తి ఇంకా మనకున్న మూడో గుంకులు వీళ్ళు చాలా మంది పేరుకు జీవించి చున్నాడు నాజీర్ చేయబడిన వ్యక్తి ఎంత నిష్టతో ఉండాలి ఎంత అందుకే మనం అప్పుడప్పుడు మన పిల్లలని సమర్పించుకుంటాం సేవకు మనలో చాలా మందికి ఇదొక హ్యాబిట్ ఉంది పిల్లలను వెంటనే పుట్టగానే వాళ్ళకు సేవకు సమర్పించుకున్నాం అంటారు అప్పుడు మనము ఎంత జాగ్రత్తగా పెంచాలి వాళ్ళని సమర్పించుకున్నాము అంటే సమర్పించుకున్నాము అంటే దేవుడికి ఇచ్చేసినట్టే ప్రభా సమర్పించుకున్నా కాబట్టి ఆ సమర్పించుకున్న జీవితాన్ని మనము అంత నీతిగా పెంచాలి దేవుడి మార్గంలో పెంచాలి దేవుడి ధ్యానంలో పెంచాలి వాక్య రీతిగా వాళ్ళని ఎదగాలని ప్రయత్నం చేయాలి ఎందుకంటే సమర్పించుకున్నాం కాబట్టి వాళ్ళు రేపు ఒక రీతిగా ఉద్యోగం చేసినా ఈ లోకరీతిగా చదువులు అవసరమే చదివించండి ఉద్యోగం చేయనివ్వండి దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వాళ్ళు పార్ట్ టైమో ఫుల్ టైమో అది దేవుడి పిలుపు మన మన అభీష్టం కాదు అందుకే సమర్పించుకునేటప్పుడు కూడా మనము కొంచెం జాగ్రత్తగా సమర్పించుకోవాలి ఆలోచించాలి ముందు ప్రథమ నాది అన్నాడు దేవుడు అంటే నువ్వు సమర్పించుకో సమర్పించుకోకపో ప్రథమ ఫలం దేవుడికే కాబట్టి మనం సమర్పించుకునేటప్పుడు కూడా మనము ఆ రీతిగా వాళ్ళని పెంచుతున్నామా లేకపోతే వాళ్ళు నామకార్థులు నామకార్థ జీవితం అంటే చచ్చిన జీవితమే మన బిడ్డలని సరి విధంగా మనము ఆ రూపంలోకి ఇది ఒక రకం గుంపు అనమాట ఏంటది బతుకుతున్నాం మన పేరు మాత్రమే ఉంది కానీ ఇచ్చి చచ్చిన వాళ్ళతో సమానం మొదటి వాళ్ళేమో పొందిన వారే సజీవు లెక్కల్లో వాళ్ళు రాలేదనమాట ఎక్కడ మనకు ఫస్ట్ గ్రూప్ లో సెకండ్ గ్రూప్ లో జీనిస్తున్నారు ఎఫ్ఎస్సీలోనేమో ఒక గ్రూప్ అపరాధముల చేత పాపం చేత చచ్చిన వారు దేవుడు వాళ్ళకైనా విడుదలిస్తున్నాడు ఈ ప్రకటన బృందంలో జీవించుతున్నావన్న మాటే కాని నువ్వు మృతుడవి మూడవ గ్రూప్ ఒకటి ఉంది మనకు అందరికీ తెలిసిన గ్రూప్ అది ఏంటి గ్రూపు లూకస్ వార్తలో పదిహేనవ అధ్యాయ ఇరవై నాలుగో తప్పిపోయిన చిన్న కుమారుడు అందరికీ తెలుసు తప్పిపోయిన చిన్న కుమారుడు ఆ వాక్యం చూస్తాం తప్పిపోయిన చిన్న కుమారుడు ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను తప్పిపోయి దొరికేను అని తండ్రి అంటున్నాడు తండ్రి అంటున్నాడు తన అన్న వచ్చి గొడవబడుతుందనమాట గొడవబడుతుంటే ఒకటి ఆన్సర్ సింపుల్ ఆన్సర్ ఈ నా కుమారుడు చనిపోయిండు బ్రతికిండు తప్పిపోయిండు దొరికిండు దేవుని విడిచిపెట్టి పర్లోక రాజ్యంలో ఆ విధవ ముసలి స్త్రీ ఏ విధంగా తన బంగారు నాణిని పోగొట్టుకుంటే వెతుకుంటుందో అట్లాగే అనమాట దేవుని రాజ్యంలో ఈ రెండు గుంపులు ఉన్నాయి ఒక గ్రూప్ ఏంటి చనిపోయి తిరిగి బ్రతకటం అంటే మళ్ళా దేవుణ్ణి తెలుసుకోవటము ఆ తెలుసుకున్నా దేవుణ్ణి సమీపించి పాప క్షమాపణ ద్వారా ఆయన యొద్ధకు చేరుకోవటం మనకు తెలిసిందే తప్పైన కుమారుడు తను ఏ విధంగా తన భ్రష్టత్వంలోనికి జారిపోయిండు వేశ సాంగత్యము దుష్టుల సాంగత్యము ఇవన్నీ చేసిండు ఆయన నాస్తి నాకు ఇవ్వని తండ్రితో పోట్లాడిండు తండ్రితో నా భాగం నాకు ఇచ్చేస్తే అంటే దేవుడు వాడు అడిగినందుకు ఇచ్చేసిండు ఇచ్చినప్పుడు వాడు నిలబెట్టుకున్నాడా ఈ రోజు కూడా మనం అంతే నాకు నాకు నా గిఫ్ట్స్ కావాలి నాకు తెలివి జ్ఞానం కావాలి నాకు చదువు కావాలి నాకు ఉద్యోగం కావాలి మంచి జీవితం కావాలి అనే దేవుడితో వాదిస్తే కొంతమంది మనమో బ్రతి వాళ్ళుకుంటే కొంతమనేమో వాదించుకుంటూ మొత్తానికి దేవుడి దగ్గర నుంచి పొందుకుంటున్నాం పొందుకుని నిలబెట్టుకుంటున్నామా తప్పిపోయిన కుమారుడు అవన్నీ పోగొట్టుకున్నాడు లాస్ట్కు పందులు తినే కొట్టును కూడా తింటూ తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు చాలా మనం ఈ విషయంలో ఈ స్లిప్ అవుతూ తప్పిపోయిన చిన్న కుమారుడు ఏ రీతిగా ఉన్నాడో తప్పిపోని పెద్ద కుమారుడు కూడా ఒక రకంగా దేవుడికి దూరంగానే ఉన్నాడు ఎందుకంటే మనం చూస్తాం కదా అదే అధ్యయ అదే వచనంలో పెద్ద కుమారుడు మరొక గ్రూప్ సాదృశ్యం తండ్రి దగ్గరే ఉన్నాడు ఆయన తండ్రి దగ్గరే ఉన్నాడు తండ్రితో సంభాషిస్తున్నాడు తండ్రితో సాంగత్యం ఉంది ఆయనకి తండ్రి తోటి కష్ట కష్టపడుతున్నాడు సంపాదనలు అన్ని చేదోడు ఉన్నాడు దేవుడు వాడికి ఎంత తెలివినిచ్చిండో తండ్రి కోసము ఉపయోగించిండు కానీ ఎప్పుడైతే తన చిన్న తమ్ముడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి రొవ్వే దూడలను గొడవలను ఆయన బలి అర్పించి పెద్ద పార్టీ చేసినప్పుడు కుపం వాడు ఆస్తి తీసుకుపోయిండు ఆస్తి తిరిగి వస్తే వాడికి పాదరక్షలు ఉంగరాలు కొత్త బట్టలు పార్టీ కుపం నేను దగ్గరే ఉన్నాను కదా తండ్రి నాకు ఎన్నడన్నా నువ్వు ఒక్క మేకప్ ఇళ్ళని భారతి చేసుకోమని ఇచ్చినావా కంప్లైంట్స్ ఒక గ్రూప్ ఈ విధంగా ఉంటాయి కంప్లైంట్స్ పోటీ తత్వం ఉండాలి కానీ అది కంప్లైంట్స్ స్టేజ్ వరకు రాకూడదు పెద్ద కుమారుడు దేవుడికి దగ్గరగా ఉన్నాడు మన దగ్గర చాలా మంది ఉంటారు కదా సంఘంలో పెద్ద పెద్ద వ్యక్తులు వెళ్ళు సంఘంలో పెద్ద పెద్ద వ్యక్తులు వెళ్ళు చాలా గొప్ప పదవులలో పొజిషన్స్ లో ఉంటున్నారు వీళ్ళు కానీ దేవుడికి దూరంగా ఉంది వాళ్ళ మనసు శరీరము దేవుడికి దగ్గరగా ఉంది మనసు దూరంగా ఉంది అందుకే అందులో అసూయ కోపము ద్వేషము పగలు కేబేల్ని చూస్తాం కదా కయ్యిని చూస్తాం కదా కేబేలు అర్పణ అంగీకరించగానే కయ్యంలో కయ్యంలో పగ ద్వేషము కోపము రగులుకున్నాయి ఆ స్వభావాలు చూపిస్తున్నారు వీళ్ళు ఆ పెద్ద కుమారుడు లాంటి గ్రూప్స్ అనమాట దేవుడికి దగ్గరగానే ఉన్నట్టున్నారు దేవుడికి దగ్గరగానే ఉన్నట్టున్నారు రెండవ గ్రూప్ లాగా నామకారులు అనమాట అన్ని చేస్తారు మళ్ళా సంఘంలో ప్రతి పనిలో వాళ్ళు ఉంటారు హైలైట్ అవుతుంటారు ఆ స్పీకర్ కి ఆ పాస్టర్కి వాళ్ళు రైట్ హ్యాండ్ లొక్క పనిచేస్తుంటారు దేవుడికి దగ్గరగా ఉన్నట్టు అనమాట సంఘ దగ్గరగా ఉన్నట్టు అనమాట అన్నిట్లో ఉంటారు కానీ మనసు లేదు మనస్ఫూర్తిగా లేదనమాట చేసేది కనగడము గొనగడము కంప్లైంట్స్ చేయటము వేషధారులు అనమాట వీళ్ళే ఏది పట్టి పట్టనట్టు ఉంటారు దేనికి ప్రాధాన్యం తీయరు అన్నిట్లోకి ఏం కావాలి వాళ్ళకి ప్రమోషన్ కావాలి అంటే హైలైట్ కావాలి వీళ్ళు అన్నింటిలో కూడా క్రెడిట్ మాకు దక్కాలి అనుకునే రకం వీళ్ళు క్రెడిట్ అంతా మాకే రావాలి ఏ జరిగినా మాకే క్రెడిట్ రావాలి ఆ ప్రశంసలు అప్రిసియేషన్స్ అంతా మాకే జరగాలి ఇలాంటి వారు కూడా ఈ లోకరీతిగా ఆశపడుతున్నారు కానీ నిజంగా దేవుని యొద్ ప్రశంస పొందుతున్నవా బలానమకమైన మంచి దాసుడా అని చెప్పించుకునే స్థితిలో మనకు రావాలి చెప్పించుకునే ఎందుకంటే అది అంత ఈజీగా వచ్చే సర్టిఫికేట్ కాదు అలా నమ్మకమైన మంచి దాసు అన్న ఒక రకంగా ఒక గ్రూప్ కి సాదృశ్యం అయితే తమ్ముడు ఒక గ్రూప్ కి సాదృశ్యం తమ్ముడు గ్రూప్ మనం చూసుకుంటాము ఎఫ్తా గాని దావీద్ గాని పర్షేవా విషయంలో పాపం చేసిండు పడిపోయిండు కృంజిపోయిండు దుఃఖపడి బిడ్డ చనిపోయినాక ఆయన తిరిగి జీవులు ఎందుకు వచ్చిండు పాపము చేసిన ప్రభావ కన్నీరు దిండు తడిసేంతగా పార ప్రార్థించింది దినం మనకు ఏడు మార్లు ప్రార్థన చేస్తున్నాడు ఆయన కీర్తనలు రాసిండు ఎన్నో ఆధ్యాత్మిక కీర్తనలు ఆయనవి సుచించినప్పుడు దేవుడిని దేవుడి రాజ్యం గుర్చి దేవుడి ప్రవచనంలో గురించి ఆయన రాకడను గుర్చి ఆయన పునరుత్వంలో కూర్చి ప్రవచన పాటలు దావీది కీర్తనల్లో అన్ని చేసిండు కానీ దేవుడు ఎంత చేసినా దావీది చేత మందిరం కట్టించుకోవడానికి ఒప్పుకోలేదు మందిరం కట్టించుకోవడానికి ఒప్పుకోలేదు కాకపోతే మందిర ఉపకరణంలన్నీ సమకూర్చిండు కానీ ఆయన సొలమోన్ ఎన్నుకున్నాడు సొలమోన్ చేత ఆ మందిరం కట్టించబడింది కానీ పడిపోయినా ఆయన తప్పిపోయిన తమ్ముకుమారుడు అనమాట తిరిగి దేవుని ఎదుర్కొచ్చింది సంసారం అదేవిధంగా ఆ ఢిల్లీల విషయంలో పడిపోయిండు కళ్ళు పీకేసిండ్రు స్తంభానికి కట్టేసిండ్రు ఇంకా చావనై ఉన్నాడు చావనై ఉన్నాడు దేవా ఒక్కసారి కరణించవా దేవుని బ్రతిమలాడు అప్పటికైనా జుట్టు పెరిగింది ఆయన బందీకానలో ఉన్నాడు కాబట్టి తిరిగి తన జుట్టు పెరిగింది తన జుట్టు తన బలం ఆ జుట్టులోనే ఉందని చెప్పింది ఢిల్లీలా జుట్టు పెరిగినాక ఆయనకు మళ్ళీ దేవుని ఆత్మావేశం చేత ఒక్క రోజే మూడు మంది ఫిలిస్తీన్ చంపగలిగిండు ఆ మంది కాబట్టి దాంట్లో తను కూడా చనిపోయింది కానీ దేవుని దగ్గరకు తిరిగి వచ్చింది తిరిగి వచ్చింది అందుకే సామ్సన్ డేవిడ్ కానీ యొఫ్త కానీ యఫ్తా అయితే కేశ అల్లరి మోకలతో తిరిగే చెల్లర పనులు చేసేవాడు కానీ దేవుడు అలాంటి వ్యక్తిని న్యాయాధిపతిగా మార్చిండు న్యాయాధిపతిగా ఆయనకు విజయం ఇచ్చింది ఆ జీవిత శైతి మనం చూసుకుంటే టైం సరిపోదు మనకి కాబట్టి మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ దేవుడితో మనం జీవించి ఉన్నామా జీవ సాధనమైన మాటలు పలుకుతున్నామా జీవాన్ని ప్రకటిస్తున్నామా లేదా మృతి చెందిన వారమా మొదటి రకంలోనా మనం రెండవ రకంలో ఉన్నామా మరి మూడవ గుంపులో ఉన్నామా మృతి చెందినవారు లేదా మనం ఎదురు చూస్తున్న మార్పులు మనం ప్రకటిస్తున్న వాక్యం ద్వారా ఇతరులు ఏ విధంగా బలపడుతున్నారు మానిటరింగ్ చేయటం కూడా మన పని మనము గట్టిగా నిలబడమే కాదు మనం మానిటరింగ్ కూడా చేస్తున్నాం కాబట్టి యాజకులు రాజులుగా మనల్ని చేసింది కాబట్టి మనం వాక్యం చెప్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని మనము ఈ విధంగా గర్దిస్తాం కూడా గద్దించటం ద్వారా కొంతమందిలో తిరిగి మార్పు జరుగుతుంది కాబట్టి ఈ విషయాలన్నిటిని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన సజీవులకు దేవుడు ఆయన సజీవులకు దేవుడు మృతులకు కాదు కాబట్టి ఈ మృతుల వారు మూడు నాలుగు గుంపుల వారు ఏ ఏ స్థితిలో ఉన్నారో జ్ఞాపకం చేసి మనం వాళ్ళని హెచ్చరించాలి ఇప్పుడు ఇప్పుడు మన పని ఏంటి తెలుసుకున్నాం కాబట్టి వాళ్ళని హెచ్చరించాలి జాగ్రత్త తిరిగి దేవుని యుద్ధకి రావాలి పడిపోయిన వారిని మనం లేవనెత్తుదాం ప్రార్థిద్దాం వాళ్ళ కోసం దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు కాబట్టి గొప్ప కార్యలు చేస్తాడు మన ద్వారా సూచక క్రియలను చేసేది దేవుడు మన దేవుడు ఎందుకంటే స్వస్థత కార్యం కాదు మనకు కావాల్సిన ఆత్మల రక్షణ ముందు ఫస్ట్ అది జరగాలి అది జరిగితేనే విశ్వాసం వారు స్థిరపడినప్పుడు ఆటోమేటిక్ స్వస్థతలు జరుగుతాయి అంతేగాని నేను దేవుడు నమ్ముకున్న దేవుడి కోసమే నేను ఎదురు చూస్తున్నా నాకు ఇంకెప్పుడు స్వస్తపరుస్తారో దేవుడు అని అడిగే వాళ్లకు మనం ఇంకేం చెప్పారు మనం ఎందుకంటే ముందు కార్యం ఎక్కడ వాళ్ళ హృదయంలో జరగాల మనకు మనం చేయాల్సిన పని ఏంటి దేవుని ప్రకటిస్తున్నాం కాబట్టి వాళ్ళు మృత స్థితిలో ఉంటే వారిని జీవంలోని నడిపిద్దాం దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించనుగాక ఆమె పరిశుద్ధుడా కృపామయడా సర ప్రతి వాక్కు ద్వారా మాతో మాట్లాడిన దేవుడు నువ్వు జీవం గల దేవుడో ప్రభ జీవాధిపతి ఆయన జీవంనిచ్చి నీ ఉనికిలోని ప్రభ అసండి ఆ విధమైనటువంటి జీవితంలో మమ్మల్ని అందరినీ బలపరచమని స్థిరపరచమని ఏసు ప్రభ మాలోని లోపంలో సరిచేయండి అన్నా ఇంకా లోపంలో ఉండడానికి వీల్లేదు ప్రభ మేము సంపూర్ణతలోనికి పరిస్థితిలోనికి మమ్మల్ని నడిపించమని బలపరచమని ఇంక వాక్కు చేత మమ్మల్ని దీవించమని మాతో మాట్లాడిన దేవుడవు ప్రభ మాత్మ హృదయంతరంగంలో నేరిగిన దేవుడు ప్రభ ప్రతి విషయంలో మాకు మీ యొక్క కృపను అనుగ్రహించమని మీ ప్రేమ చేత నడిపించమని జీవించు జీవితం మాకు కావాలైనా మృత జీవితం కాదు ప్రభ మమ్మల్ని సరిచేసి మా వాక్యం ద్వారా ప్రభ మీరు మహిమ పొందమని ఏసక్తి కలిగినామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ మన ప్రభు నేర్చుకునికరము ప్రేమ సమాధానం నడుపుకుంటూ మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధ పరిశుద్ధులకును సదాకాలం కూడా వెళ్ళి నడిపించిన దాకా